కీర్తన సంఖ్య నూట తొంభై నాలుగు పసిడియంతలవి పట్టరో వేగమేరారో తేసల బేరెంటాండ్లు దేవుని పెండ్లికి శ్రీవేంకటేశ్వరునికి శ్రీ మహాలక్ష్మికి దైవికపు పిండి ముహూర్తమునేడు కావించి భేరులు మ్రోసే గరుడధ్వజం బెక్కే దేవతలు రారో దేవుని పిండ్లికి కందర్పజనకునికి కమలాదేవికి పెండ్లిపంది లోపల తలబాలు నేడు గంధమూ విడమిచ్చేరు కలువడాలు గట్టిరి అందుక మునులు రారో హరి హరిపిండ్లికి అదే శ్రీవేంకటపతికి అలమేలు మంగకును మొదలి తిరునాళ్లకు మొక్కేమునే ఎదుట నేగేరు వీరే ఇచ్చేరు వరములివే కదలి రో పరుషఘనుల పిండ్లికి